రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలో గురువు సనాతన ధర్మమునకు ఒక అవినాభావ సంబంధమున్నది జీవాత్మను పరమాత్మలో ఏకం కావించాలనే ప్రయత్నంలో సాధకునకు గురువు చేయి పట్టి నడిపిస్తాడు శిష్యునిపై అత్యంత కరుణా దయా ప్రేమలతో గురువు మోక్షాన్ని సాధించడానికి దారి చూపిస్తాడు కేవలం గురుకృప వలన మాత్రమే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 దేవ ముని పూజిత సిద్దమంత్రం దారిద్ర్య దుఃఖ భవరాగ వినాశ మంత్రం వందే మహాభయ హరౌ గురుజ మంత్రం అత్యంత అద్భుతమైన గురుగీత దాని విశిష్టతను ఈ ఒక్క శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు జగద్గురువు సత్యసాయి భగవాను తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురుపౌర్ణమి పర్వదినాన మొదలుకొని ప్రతి గురువారం గురుగీతను స్వామి దివ్య చరణాల చెంత సమర్పిస్తూ శ్రీ చల్లారామఫణిగారు మన శ్రోతలందరికీ గురుగీతలోని శ్లోకాలు తాత్పర్య సహితంగా అందించి సాయితత్వంతో అన్వయించి అందిస్తారు మరొక మారు శ్రోతలందరికీ గురు మొదలు ప్రతి గురువారం గురుగీతలోని శ్లోకాలు అర్ధ తాత్పర్య సహితంగా భగవాన్ బాబావారి దివ్యతత్వంతో అన్వయించి శ్రీ చల్లారామఫణిగారు సమర్పించే గురుగీత కార్యక్రమాన్ని తప్పకుండా విరండి సైరాం